పాపమ్మే అలాగే మాకు మూడు దేశాలు లేచి అలాగే అనాభియాభానికి మార్చు నా బీవా నరకం పోతులేకృష్ణ చేస్తూ నాదివా ఈ జరు ఘంట మహిమ తీర్చి గొప్పది ఎవరు గొప్పది అలాగే కన్ను ఎంత కాపాడుతున్నట్టు కాపాడు ప్రతి వాళ్ళు కాపాడుతు నాయకంపించి ఈ జిల్లం విషయం నూతన పరిశుద్ధం నడిపించి అలాగే నూతన ప్రవాహ వెలిగించి అలాగే ఇంకా నడిపిస్తాం కదా చెంది నా భీ ఆటో సాధించండి అలాగే వాడించు చుఖపదాన్ని భయంకరమైన చేస్తున్నవా అలాగే నోరువా నేను చెప్పులు వేసుకు చెప్పే బీరాలు మీరే నేర్పి దయచేది నడిపించిత్మ అని తొలగించి మనసు మాకు తెలిసి మనసులో ధ్యానం ధర చేసి ప్రస్తుతాత్మ నడిపి తెలిసి వాట పటదారు నడిపించి ఆరే భోగి అలాగే మా దగ్గర సంతరించి భవిస్తున్న నా ఏసు సటి వేరలేరణేర ఏ సైయ్య దైవము చూడనా చూడనా ఓరణ ఏసుకు సటి వేరలేరణేరణ ఏ సైయ్య దైవం చూడనా చూడనా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్న పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా ఆదితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదు కొనెను ఆదితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదు కొనెను ఓరన్నా ఓర నా ఏ సటిర లేర లేరన్నా ఎసయ్య దైవ మునాడన్నా పరమున్న వీడచే వచ్చడన్న వచ్చన్న పశువుల పాకల్ పుట్టడన్న పుట్టడం పరమున్న వేడచే వచ్చడన్న వచ్చుల పాకల పుట్టడన్న పుట్టడన్ పరిశుద్ధుడు పవనుడు ప్రేమించెను ప్రాణామిచ్చను పరిశుద్ధుడు పావనుడు ప్రేమించను ప్రాణమిచ్చను ఓరన్నా ఓరన్నా ఏరే లేరన్నా లేరన్నా ఎసయ దైవము చూడన్నా చూడనా పిలువల్లో ప్రాణం పెట్టాడన్నా పెట్టాడన్నా మరణం వెళ్ళి లేచాడన్నా లేచ పిల్లు వల్ల ప్రాణం పెట్టడన్నా పెట్టడం మరణము గెలచీ లెచ్చడన్న లేచడం మహిమ ప్రభు మృత్యంజయుడు క్షమించు జీవమిచ్చను మహిమ ప్రభు మృత్యంజయుడు క్షమించను జీవమిచ్చను ఓరన్నా ఓరన్నా ఏ తక్కువ లేరన్నా లేరన్నా య్య దైవము చూడనా చూడనా మహిమలు ఎన్న చూపడన్న చూపడన్న మార్గము తానే అన్నాడన్న అన్నాడు మహిమలు ఎన్న చూపడన్న చూపడను మార్గము తానే అన్నాడన్న అన్నాడన్ మనిషిగా మారిన దీవుడిగా మరణము పాపము తొలగించును మనిషిగా మారిన దీవుడిగా వరనము పాపము తొల్లగించను వరనా వర ఏ కుసటిరలేరణ లేరన్నా ఏసయ్య దైవము చూడనా చూడనా ఆరో హనుడై వెళ్ళడన్న వెళ్ళడన్న ఆర్బా తమ్ముత ఉసడన్న వసడన ఆ రో హనుడై వెళ్ళడన్న వెల్లడన్ ఆర్బా తమ్ముతో ప్రభు బుల ప్రభువు రాజు తీర్పును తీర్చును తీక్షుసును ప్రభు బుల ప్రభువు రాజు తీర్పును తీర్చును తీక్షుసు ఏతుకు చటి వేరలేరన్నారన్నా విషయ దైవం చూడనా చూడనా వోరన్నారన్నా ఏతుకు చటి వేరలేరన్నా లేరన్నా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసి దేవుని వాక్యం కానీ పరసుద్రవ దేవ మీకు వదనాలు వేసాయా సర్వోన్నత ఈ యొక్క దర్శన చాలా మంది సురక్షిత పడి తడ్డీ లెక్క నిలబెట్టి నూతన దినంలోనికి నడిపించిన మా మీకే వదనాలు వేస్తాయా బా ఈ యొక్క దినం తండ్రి మరోసారి మీరు మీ యొక్క వాక్యాన్ని జనపరచలేదు అన్నారు ప్రభావికి ముఖ్యంగా తండ్రి మీరు అన్నారు మీ మధ్యలో నా యొక్క ఉగ్రతను పెట్టినారన్నారు ఈ లోకం మీద వచ్చి నుంచి ఏరియా తప్ప ఎవరు మమ్మల్ని కాపాడలేరు మనుషులు వాళ్ళ సొంత లబ్ధులు ఒక లోకాతీతమైన నేను ఎక్కడికి మీ దగ్గరకు వచ్చినంతవరకు మీరే మా మీరే మాకు ఆఫీసర్ నాకు మీరే మాకు సోస్ అవుతారు మీరే తన మళ్ళీ మాకు తను కాబట్టి మిమ్మల్ని ఆశ్రయించిన తర్వాత మిమ్మల్ని ఆశ్రయించిన వారిని అందరినీ తోసిపుచ్చు అన్నారు నేను కాబట్టి మా తను బలపరిచి మహిళమార్గం పెట్టుకోండి ముఖ్యంగా ప్రభుత్వం మేము నేర్చుకుంటున్న ఈ వ్యాఖ్యలను నన్ను చెప్పాలనేట్లేదు మా మనుషుని పరిపాలిగా పొందే కొండ కేంద్రీకరించుకుని ఉండాలి అక్కడ వారి మహాశమల కాలంలో మేము ఎవరు సృష్టి యాబత్తు మొదలుకొని సేవా విధానంలో మీరు మాకు సేవ విధానం ఎరగండి విధానాలు కాబట్టి ప్ర రీతిగా మీకు మహిమంగా జీవించాలని మీరే మా సహకులు నడిపించి మహిమనందని ప్రార్థిస్తున్నాం తండ్రి కొన్ని కొన్ని వారాల నుంచి కొన్ని నెలలు వచ్చి మనము సంఘ ఏడు సంఘాలకు ప్రకటన కను ఏడు సంఘాలకు సంబంధించిన బోధలను ధ్యానిస్తా ప్రతి శనివారం సాధారణంగా శనివారం చాలా మటుకు అందరికి హాలిడే ఉంటది కాబట్టి దీర్ఘంగా ధ్యానించ చాలా అట్లా తీర్మానించుకున్నది దాని కాబట్టి కానీ మొదటి మూడు అధ్యాయుల దగ్గరనే ఇంకా ఆగిపోయినాం ఆల్మోస్ట్ ఒక నాలుగైదు నెలలు అవుతుందా మొదటి మూడు అధ్యాయులు నడుస్తా ఉన్నాయి మూడా విషయంలో ఇంకా ఇప్పటికి కూడా అయితే ఫోనా శనివారము కుదరలేదు కాబట్టి ఆదివారం ఒక అన్న సంఘానికి సంబంధించిన బోధన మనం గమనించిన ఫిలదెల్సియా అనే సంఘం కాబట్టి మనం తెలుసు ఒక విషయం ఏంటంటే ప్రతి సంఘకాలమే సంబంధించిన రాజుల కాలానికి లేక దేశాలకి సంబంధించిన నేను చూపించిన ఒక్కొక్క ఎందుకంటే ప్రభు వీటిని తిరిగి తిరిగి రచిస్తాడని చూపించింది మనకు ముందు ఐగుప్తు ప్రపంచాన్ని పరిపాలించింది సరోరాజుల కాలం అది దాని తర్వాత ఆ అసూరు దాని తర్వాత దానికి ముందు బబులోను ఐగుప్తు బబులోను అసూరు దాని తర్వాత పర్షియా దాని తర్వాత గ్రీసు దాని తర్వాత రోము అట్లా రకరకాల దేశాలు ప్రపంచాన్ని గొడవలు మన ప్రభువు కుట్టి చనిపోయి తెలివి లేచి వెళ్లిపోయి సంఘ ఆరంభ కాలం మొదలుకొనే రోజుకి మరికొన్ని దేశాలు ప్రపంచాన్ని పరిపాలించుకున్నాయి ఇంగ్లాండ్ జర్మనీ రష్యా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు కానీ ఆ రాజుల కాలంలో దాని మనం చూస్తాం ఆ రాజుల బృంద ఆ రాజుల కాలంలో దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు ఆ ఆ రాజ్యానికి ఎప్పుడు మిత్రి ఉండదు అది ఎప్పుడు పొదువుండదు అది ఎప్పటికీ ఆగిపోదు అది శాశ్వత కాలం ఉండే రాజ్యం కాబట్టి పర్లో రాజ్యం గురించి మాట్లాడుతున్నాను మన ప్రభు దాన్ని ఆరంభించేది మన కొరకు కాబట్టి ఆ పర్లోక రాజ్యానికి సంబంధించిన మనం ఈ లోకపు రాజ్యాలకి సంబంధించిన కాదు మనం కాబట్టి ఆ రాజులకి మనం ప్రాధాన్యత ఇవ్వము ఆ రాజులని మనం ఎన్నుకోము మనం కేవలం మన రాజు ప్రభుని ఎన్నుకుంటున్నాం ఫిలబెల్ఫియా సంఘం గురించి మనం ధ్యానిస్తున్నాం కొంత వారం కొంత వారం నుంచి మనం ఆల్మోస్ట్ ముగించినాం కూడా సంబంధించిన బోధ ఫిలోదెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అది గ్రీక్ పదం అది ఫిలబెల్ఫియా ఒక పట్టణము రెండు ఆ పట్టణము ఆ సంఘాలు ఫిలబెల్ఫియా అనేది ఒక మెయిన్ చర్చ్ దాని క్రింద ఎన్నో రకరకాల గ్రూప్స్ ఉండేవి చిన్న చిన్న గ్రూప్స్ చర్చిలు అన్నట్టు మొత్తం పట్టణంలో అన్ని చర్చెస్ కి కలిపితే ఫిరెల్సిఆ చర్చ్ అంటారు అన్నట్టు ఒక మూడు నాలుగు వందల చర్చిలు అనుకోండి వాటన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఫిరెజెల్పిఆర్ చర్చ్ మెయిన్ చర్చ్ దీనికి పౌలు బిషప్ లాగా ఒకప్పుడు ఆయన చనిపోయినాక యోహాను భక్తుడు బిషప్ లాగుండే ఈ చర్చెస్ అన్నిటికీ ఏడు చర్చ్లకి బిషప్ అయిన బిషప్ అంటే పాస్టర్లకు పెద్ద ఆయన మెయిన్ పాస్టర్ అన్నట్టు బిషప్ చీఫ్ క్రీస్ట్ అంటారు పాత నిదాన కాలంలో ప్రధాన యాజకులు అంటారు మన గత నిదాన కాలం గురించి కూడా కానీ ఇప్పుడు ప్రధాన యాజకులు లేరు ఎందుకంటే తప్ప ఎవరు ప్రధాన యాజకులు లేరు అంత యాజకుల సమూహం అంటే మనం వ్యక్తిగతంగా గుర్తింపులు ఉండవు ఆర్థిక అత్యధికమైన పొజిషన్స్ అట్లాంటివి ఉండవు అందరం అనుమానంగా ఉంటాం అన్న అయితే ఇక్కడ కేసీఆర్ గురించి నేను చూపించినాను ప్రకటన అధ్యాయం మంచి ఆరో అధ్యాయ ఆరో లక్షన్ఫియా అంటే చిల దెల్ఫియా అంటే సహోదర ప్రేమ అని అర్థం అయితే ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీకు దేశంలో ఒక రాజు పరిపాలించేవాడు అతని పేరు అట అతలస్ అనే వ్యక్తి ఈ అతలసనే వ్యక్తికి ఆ సహోదరుడు ఉండేవాడు తమ్ముడు అయితే ఈ అతలసు యుద్ధంలో చనిపోయిన అనుకుంటారు అందరు అనుకుని తమ్ముడిని రాజుగా చేస్తారు అయితే ఈ తమ్ముడు రాజు అయినాక అతలసు చనిపోలేదన్న అందరు చనిపోయి అనుకుంటారు కానీ చనిపోలే తిరిగి వస్తాడు తిరిగి తమ్ముడు రాజులాగా ఉన్నాడు కదా తమ్ముడు ఏం చేయాల నేనే రాజు అనుకోలేదు కానీ అనుకోలేదు తను తన అన్నకి దాన్ని ఒప్పిస్తాను అన్నట్టు రాజ్యాన్ని అప్పుడు ఆ తలస్ అనే వ్యక్తి తన తమ్ముడు తమ్ముని పేరు ఫిలాదల్ఫాస్ ఆ ఫిలాదల్ఫాస్ అనే తమ్ముడు ఇంతగా నన్ను ప్రేమించు ఇంత ప్రేమించే తమ్ముడు నాకు ఉండడం ఆ పట్నానికి ఆయన పేరు పెడతాడు తమ్ముని పేరు అది సహోదర ప్రేమ అనేది ఈ సిటీకి పెట్టిన పేరు అన్నట్టు ఫిలాదిల్ఫాస్ చాలా మంది ఫిలాజెల్సియా చర్చే అన్నిటికంటే బెస్ట్ చర్చ్ అంటారు ఈ రోజు కూడా చాలా మంది ప్రపంచాలి ఎందుకంటే మూడవ అధ్యాయంలో మనం గెనిచ్చినప్పుడు ఫిలాజెల్సియా అనే సంఘం గురించి మాట్లాడేటప్పుడు అందులో ఏ తప్పులు చూపించాడు దేవుడు కానీ మనం చూసినాం మనం చూపించాం దేవుడు అందులో ఎందుకంటే చూసేవాడికి అది కనిపిస్తుంది అందరికి కనిపించదు చదువుతా ఉంటాం వాక్యము టక టక టా వెళ్లిపోతా ఉంటాం గాని ఒక కొంతసేపు జాగ్రత్తగా దాన్ని వింటే గాని చదితే గాని మనకు అర్థం కాగినట్టు పదం పదము ఈడ వీసి వీసి దీకరించినప్పుడే మనం వాటిని అయితే ఆ ప్రకటన కంధన మూడవ అధ్యాయం నేను తీస్తున్నా ఎందుకంటే ఈరోజు దాన్ని ముగించేసి నవోదీయ సంఘానికి సంబంధించిన బోధ ఆరంభిస్తాను ఈ రోజు మనం ఎందుకంటే పోయిన వారం బహుదేలదేమ సంఘానికి సంబంధించింది ఫిలదెల్సియా సంఘానికి సంబంధించి ఆరో వర్షంలో చూస్తాం మూడవ అధ్యాయము ఆరో వర్షంలో సంఘంలోతో ఆత్మ చెప్పు చిన్న మాట కాబట్టి దేవుని యొక్క ఆత్మ మాట్లాడతాడన్న విషయం మనం అర్థం చేసుకోవాలి దేవుని ఆత్మ మాట్లాడతాడు నీతో మాట్లాడతాడు నువ్వు వింటావా స్వరం అట్లా లేకపోతే చెయ్యగలవాడే వింటాడు చెవిగా కాకపోతే వినలేడన్నట్టు వాక్యం చిలదెల్సియాలో ఉన్న సంఘకు దూతకు ఇలాగే రాయమంటే సేవకుడు దూత అంటే సేవకుడు కాబట్టి ఫిలదెల్సియా అన్న సంఘాలలో ఉన్న సేవకులకు రాయబడ్డ వాక్యం ఏంటంటే దాడిని తాలకు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయేవాడును ఎవడను తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపి అది పరిశుద్ధుడు చెప్పు సంగతి లేవనగా కాబట్టి కొన్ని సంగతులు చెప్పబోతుండో ఎవరితోను అంటే దావిడ తాలకు తర్వాత ఎవరు తెయకుండా వేయలేకుండా ఎవరు తీయలేకుండా వేయవాడైన అంటే తలుపులు తెరిచేవాడు తలుపులు మూసేవాడు తాళం వేసేవాడు తాళం తెరిచేవాడు దావిడ తాలకు చెవి అంటున్నాడు కాబీ ఆ దావులు తాళకు చెయ్యగలిగిన వాళ్ళని నేను పోయినవాళ్ళని వీరగా చూపించిన దాని తర్వాత ఎనిమిదవ వర్షం చచ్చేపటికి చాలా మంది ఈ సంఘం ఒక్కటే కరెక్ట్ అంటారు గానీ నాకు అట్లా కనిపించలేసూస్తే ఎనిమిదవ వర్షంలో నీకు నేను ఎరుగుతున్నా నీకున్న శక్తి కొంచెమైంది కాబట్టి ఈ సంఘానికి చాలా తక్కువ పవర్ ఆ నీకు నేను అంటే నువ్వు చేసే ప్రోగ్రామ్స్ ఆచారబద్ధమైన జీవితము కానీ నీ శక్తి అందుకే కొంచెమంది ఆచారబద్ధంగా సేవ చేసే వాళ్ళు ఈ శక్తి కొంచెమే ఉంటది అంటుంది వాక్యం ఎందుకంటే నువ్వు చేసే క్రియలు ఏంటి దైవికమైన క్రియలా లేక మనుషుల క్రియలా లేదా పొద్దున్నేసి ఆచారబద్ధంగా చదవాలా ఆచారబద్ధంగా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతుందా అనంటే అవి క్రియలు అన్నట్టు అటువంటి క్రియలు కాదని కోరుకుంది ఆయన సన్నిటికొచ్చి కూర్చొని ఆయన స్వరం వినాలా ఆయన మాటలు వినాల అత సిద్ధపడాల ట్రైన్ చేసుకోవాలా నీ శరీరాన్ని నీ ఆత్మని నీ జీవాన్ని మీ శరీరాన్ని ట్రైన్ చేసుకోవాలి ఆ రీతిగా ప్రార్థన కూర్చున్నప్పుడు మొత్తం ఇంకా ఆ దైవికమైన వాతావరణంలో రావాలా కదా చుట్టూ పరిసరాన్ని మారిపోవాలా ఏ డిస్టర్బెన్సెస్ మీకు ఉండదు ప్రార్థన చేసినప్పుడు అప్పుడు ఆయన మీ స్వరం వింటాడు ప్రార్థనంటే ఎన్నో మాట్లాడాడు ఆయన మాట్లాడేది ఇంకా వాక్య పరంగా లేకపోతే కళల రూపకంగా దర్శన రూపకంగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు అయితే ఈ దావితో తాళకు చెవి అన్నప్పుడు పెట్టి సమస్త సృష్టి మీద అధికారం గలవాడు చెవి అంటారు మనం చెవి అంటే ఏంటంటే తాళం చెవి నీ మొత్తం కంట్రోల్ నీ దగ్గర ఉంది ఈ సృష్టికి కంట్రోల్ అయితే మీద ఉంది ఎవరు ఎవరు వేయకుండా ఆ ఎవరిను వేయలేకుండా తీయవాడును ఎవరిను తీయలేకుండా వేయవాడు అంటే ఆయన తాళం వేసిందంటే తలకు ఇంకా ఎవరు తీయలేరు ఆయన తప్ప ఆయన తీసిందంటే ఎవరు కూడా ముయ్యలేరు దాన్ని కాబట్టి పర్లోకానికి తాళం తీసేవాడు ఆయననే నరకానికి తాళం తీసేవాడు కూడా ఆయననే పర్లోకానికి తాళం మూసేవాడు ఆయననే చివరికి నరకానికి తాళం మూసేవాడు కూడా ఆయననే అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి పరలోకంలో కాలం చేరిచినప్పుడు పట్లకపు విషయాలన్నీ నీకు అనుగ్రహించబడతాయి దాంట్లో నువ్వు ఆహ్వానించబడతాయి ఎందుకంటే ప్రసవ రాష్ట్ర పత్రిక రెండవ అధ్యయం ఆరో వర్షాలు మనం ఎనిమిది మన గ్రూప్స్ లో నువ్వు ఆయనతో పాటు పరలోకంలో కూర్చున్న మాత్రం సినిమాలు మీరు అతనితో పాటు ఎందుకు కూర్చున్నా కాదు ఎంటర్టైన్మెంట్ కొరకు కాదు మన కొరకు పనులు ఆ పనులు చేయడానికి కొరకు త్రీలోకంలో ఆలసిపోవడానికి కొరకు కాదు ఉదయం లేసి వర్షిప్ చేసుకొని అన్నం తిని పండుకొని మళ్ళీ మధ్యాహ్నం వర్షిప్ చేసి మళ్ళా తిని పండుకొని మళ్ళీ సాయంత్రం వర్షం చేసి పడుకొని కాదు మన కొడుకు కొన్ని పనులు ఆ పనులు చేయాల నీ శరీరం నేను ఛేదించుకోవాలి నీ శరీరం నీకు చాలా బలహీనం అది అడ్డంగా ఉంటుంది నేను పోని కూడా నీ ప్రాణం కూడా దాన్ని దానికి అనుగుణంగా ఉంటుంది నీ ఆత్మ అనుసరించి నడవాలా ఆత్మ ప్రభు నుంచి కాబట్టి అయినా ఆత్మ నీ ఆత్మ కలిసినప్పుడు ఫుల్ పవర్ ఉంటుంది నీలో పశురాత్మ ఎన్ని గంటలు పొద్దుకున్నాయో లాభమే లేకపోతుంది ఎందుకంటే నువ్వు ఆయన ఆత్మ చేత నడిపించలేవు బయటికి వెళ్లిపోవాలా ఎక్కడ నడిపిస్తే రోజు ప్రభు నువ్వు ఎక్కడ నడిపిస్తావు నడిపించే సిద్ధంగా నువ్వు ఎప్పుడున్న ప్రార్థం చేస్తే నేను ఒక అవును నడిపిస్తా అదైతేగా కాబట్టి తెరిచిన తలుపు మన ప్రవ్వే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు ఎనిమిదవ వర్షంగా ఉంది ఓపెన్ డోర్ అని మీరు కాబట్టి ఈ లోకంలో ఏం జరిగినా మనము దేనికి వరి రావద్దు ఎందుకంటే మనకు ఆల్రెడీ తలుపు తెరిచింది మనం పరిలోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో ఏం జరిగినా నీకు సంభవించదు అది అర్థమవుతుందా ఎందుకు ఈ వైరస్ మీద పట్టదు ఎందుకు ఈ వ్యాక్సిన్స్ మీద పనిచేయదు ఎందుకు ఈ లోకంలో ఏది కూడా హాని వేయదు మార్పు వార్త పదహారో ధ్యానం చివరి భాగంగా మనం అందిస్తాం మరణకరమైన ఏది కాయిన్ నీకు హాని కలగదు ఎందుకు నువ్వు ఈ లోకంలో ఉన్నవాడవు కాదు ఆ లోకంలో ఉన్నవాడవు కాబట్టి నీకు ఇప్పుడు ఏది కూడా హాని చేయదు అది మరణకరమైన పాయిజన్ అంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ అన్ని పాయిజన్స్ అది ఆ పాయిజన్ నీ బాడీలో ప్రిటెక్ట్ అయినా అది నిన్ను ఏం చేయదు ఎందుకంటే ఇప్పుడు ఆ వాక్యం స్టార్ట్ అవుతుంది ప్రాక్టీస్ మరణకరమైంది ఏది సాగినను అంటే ఏది విషయానికి పోయినాను అది నీకు హాని చేయకూడదు ఇప్పుడు నువ్వు దాన్ని వాడతావు వాక్యం అవన్నీ కొంతకాలం వరకు మన కొరకు వాక్యాలు ఇప్పుడు ప్రాక్టీస్ చేయమంటుండే పోయి ప్రాక్టీస్ చేయమంటున్నారు అది మనం ప్రాక్టీస్ చేయాలి అయితే ఈ సులదంతియ సంఘానికి సంబంధించిన విషయంలో మనం అంటే ఇక్కడ సైతాంత సమాజం గురించి మాట్లాడుతున్నారు అంటే సమాజం అంటే చర్చ సంఘం అంటాం లేకపోతే సైతాను సమాజం లేక చిన్నగోగ్ అంటారు ఇంగ్లీష్ లో అయితే అక్కనే ఉంది చిన్నగోగ్ అంటే మందిరం అని ఉంది కాబట్టి సైతాను మందిరం అని అయితే సైతాన్ మందిరం వాళ్ళు మనుషులు కూడా ఇక్కడ ఉన్నారు అన్న విషయం జ్ఞాపం చేస్తుండ్రు అయితే ఈ ఏడు సంఘాలలో మొదటిది స్మరణ రెండవది పిల్ల దిశ ఈ రెండు సంఘాలతోనే మాట్లాడేటప్పుడే సాతాను సమాజం వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్నారు అంటే చిన్న సైతాన్ యొక్క పిల్లలు సైతాను పిల్లలు దేవుని పిల్లలు ఎట్లా కలిసి ఉండే కదా సహోదర ప్రేమలు నువ్వు మర్చిపోయినా దాన్ని గుర్తుపట్టలేదు అందరు నా సహోదరు అనుకోని సైతాను సమాజం వాళ్ళు ఉన్నారు అక్కడ వాళ్ళందరూ చాలా ప్రాబ్లమ్స్ అయితాయని కూడా చెప్తాను ప్రతిసారి ఈ అభిసం ఈ అధ్యయం చేస్తున్నప్పుడు కానీ వాళ్ళని దేవుడు వాళ్ళని కళ్ళ దగ్గరకు వస్తారని వాటికి చివరికి ఎవరిని అదే చూపించిన చివరికి వాళ్ళని కళ్ళ దగ్గరకు వస్తారు ఎవరు వీళ్ళు అన్నప్పుడు ప్రకృతి సహజంగా ఇస్వాల్ పదాలు సైతాన్ సమాజం వాళ్ళు ఎప్పుడైతే మన ప్రభు మందిరాన్ని విచ్చిపెట్టి వెళ్ళిపోయాడు అక్కడ ఆ గ్రంథంలో అది సైతాన్ సమాజం లాగా మారిపోయింది అది డిసెంబర్ లో నాకు బహు తీవ్రంగా దేవు చూపించిండదు ఏంటంటే ఆ జరుబాబేలు మందిరం కట్టినప్పుడు అని నన్ను రానిలేదు దాని తర్వాత ఇస్వల్పదం రానిలేదు కొంతమందిని ఎందుకంటే మీరు బానిసత్వంలో బబులనికి రాలేదు మీరు ఎంజాయ్ చేసేది ఇక్కడే మేము శ్రమ ఆ దేశంలో మేము ఆశతో నచ్చి కట్టుకున్నాం మీరు దీన్ని కట్టడానికి వీల్లేదంట అంటే మందిరము మందిరం కట్టాలని ఆశ ఉన్న కూడా దగ్గర రాలేదు చిరు సాదృశ్యం ఉన్నాడు కానీ కేసు ప్రభు ఇతను కట్టే శ్రేష్ఠుడు దాని తర్వాత యేజరావర్ మంచి దైవ దైవ జ్ఞానం కలిగిన వాడు ఆశ కానీ మందిరంలో ఏం చేసిండు అన్య స్త్రీలకి డెవలప్మెంట్ ఇప్పించిండు వాళ్ళు బహుదీర్ఘంతో ఏడుస్తా ఉన్నారు అందు తర్వాత ఎందుకు ఇచ్చిండు అంటే యజరాత్ అనంత ఇచ్చిండా లేదు పెద్దలు ప్రత్యొట్టి బలవంతం చేసి ఇప్పించారు అందుకే యశ్వరావు కూడా అంటాడు మోసే మళ్ళీ మోసే ఎందుకు పరిత్యాగ పత్రిక మాకు రాయమని ఇచ్చిండు అంటే యేశ్రావు అంటాడు మీ హృదయ కఠినత్వాన్ని కఠినత్వాన్ని బట్టి కానీ మొదటి నుంచి ఆ రీతిగా లేదు ఒక్కసారి పెళ్లి వేసుకుంటే పర్మనెంట్ అన్నట్టు మనమే మిమ్మల్ని విడదీయాలి కానీ ఇంకా ఏది విడుదలైన వీలేదు ఇంతగా విన్నా కూడా మన ఎవరన్నారు కొంతమంది బ్రదర్ సిస్టర్స్ వీటికి అప్పుడు ఎట్లా దేవుని ఆత్మ నీకు ఉండగలరు ఒక సిస్టర్ అంటా నేను బాగా కలిసిపోయినాన్ని బ్రదర్ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా భర్తతో పాటు కలిసి ఉండడానికి కానీ నేను ఇంకా బాగా కలిసిపోయాను ఒక విషయం మనం ఎప్పుడు అర్థం నువ్వు మంచిగా తీర్మానించుకొని నీ భర్తతో పాటు కలిసి ఉండాలని అనుకుంటున్నావు కానీ మీ భర్తలో ఉన్న ఆ యొక్క ఉద్రేకపు లేక ద్వేషపు ఆత్మ అనుమానపు ఆత్మ నేను రెచ్చగొట్టినప్పుడు అది దేవుని పరీక్ష ఎందుకు అనుకో దేవుణ్ణి నిన్ను పరీక్షిస్తుండేమో ఎందుకు అనుకో నువ్వు విజయం ఎందుకంటే శ్రమ పెట్టేవాడు శ్రమలో విజయం ఇచ్చేవాడు ఆయననే ఆ రీతిగా నీ విశ్వాసం కాపాడబడుతుంది ఎప్పుడైతే ఆ శ్రమలో నువ్వు ఓర్పు కలిగి ఉంటావో దాని త్వర తన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఆ అద్భుతం జరగక ముందు నేను అలిచిదని ఇంకా నాకు అవసరం లేదు నేను విడిచిపెట్టేస్తానని తీర్మానించుకున్నావు అంటే నీ హృదయంలో ఆల్రెడీ డివోర్స్ స్టార్ట్ అయిపోయింది ఇదొకటి చాలా కష్టకరంగా ఉంటుంది ఎప్పుడు నేను చెప్పలేదు గాని దావీ ఆ యొక్క నుంచి ఆ మందచప్పు పెట్టం తీసుకొని వస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే అమ్మ పట్టణంలోకి వచ్చినప్పుడు అతను ఎక్కలేని తన్మయత్నం చెందించాడు దేవుని యొక్క ఆత్మలో అతను మని దాని ముందు నాట్యం చేసుకుంటూ వస్తాడు పిచ్చోన్ లాగా బట్టలు తినిపోయి బట్టలు ఉడిపోయి అది తన్మయత్నం చెందింటాడు నాట్యం చేయడం ఆ నాట్యం చేసుకుంటూ వస్తుంటే తన భార్య మికాయల అమ్మాయి తన భార్య తన హృదయంలో అతను తీసి రసన అక్కడ వాక్యం నేను చూసిన చాలా దూరంగా అప్పుడే ఆయన గర్భం ఆగిపోయింది నేను చూసిన దొర ఇది కొంచెం చాలా భయంకరం ఎందుకంటే జీవం వల్ల దేవుని చేతులు మనం పడద్దు పచ్చిన ఎత్తుకోవాలి మనల్ని లేకపోతే హత్తుకోవాలి మనల్ని కాని ఆయన చేతిలో మనం పడ్డామంటే మనం చూస్తా ఉంటాం ఈ రాయి ఎవరు పడతాడు కాని ఆ రాయ వాడి మీద ఉంటా పడితే వాడు వాక్యం కేసురావు అందుబాటులో ఉన్నప్పుడే మనం ఆయన మీద పడి మన హృదయాన్ని అలకొట్టుకోవాలి నీలో ఎక్కడైనా కానీ వ్యసనం వచ్చినప్పుడు ద్వేషం వచ్చినప్పుడు అసహ్యం వచ్చినప్పుడు చెప్తుల మీద నీ జీవితంలో రావాల్సిందే లాగిపోతాయి ఎందుకంటే దేవుడు దేవుని విధానం ఎప్పటికైనా ఒకటి ఇకాయలు సౌలి కుమార్తెను పెళ్లి చేసుకున్న దావీలు ఆయన నాట్యం చేస్తుంటే తన హృదయంలో ఆ నీచంగా చూసుకుంది కానీ బయలు అంతటా దేవుడి బిల్లలు నాట్యం చెప్పి దేవుడు సృతించేవాడు నాట్యం ఎదురు చేస్తారు చెప్పండి నాట్యం చేస్తారు ఆనందంగా ఉన్నవాడు చేస్తాడు నాట్యం సంతోషం భగవంతుడు ఎల్లప్పుడూ సంతోషించినట్టు మనం ఎట్లా సంతోషిస్తాడు వాళ్ళ పాట అయితే పాడతాను విడువాగా నాట్యం ఆడి తండ్రి ఎన్ని సంవత్సరాలు పాడినవు ఈ పాఠకాన్ని ఏ రోజైనా నాట్యం చేసినావా ద్వేషధారణ సరే మనం పబ్లిక్గా నాట్యం చేయము భీవన్ సన్నిధిగా నాట్యం చేయము వ్యక్తి నీకు అవకాశం నీ ఇంట్లో పాఠ ఆరాధిస్తే నాట్యం చేయొచ్చు భీవన్ సన్నిధిలో అది వాక్యం ఉంది కాబట్టి సరే అది కొంచెం కష్టకరమైన నాట్యం చేస్తే బ్రదర్స్ విల్ దృష్టిని పూజిస్తారు దయ్యం పట్టణంలాగా మనిషి ఇయల్లాగా రావి గురించి ఇంకొక వ్యసన పడింది మనం వ్యసన ప్రభుని స్థితించాలా ఆనందించాలా ఘనపరచాలి అదలో అవకాశం ఉంటే మేము దేవుని సన్నివీ ఆత్మలో లీనమైన డబ్బప్పు బయటికి ఎవరు అది పెద్ద పబ్లిసిటీ అయిపోతుంది అన్నట్టు కానీ మనం అర్థం చేసుకోవాలి నువ్వు రైతాన్ పాటలకు డ్యాన్స్ చేస్తున్నావా దేవుని పాటలకు డ్యాన్స్ చేస్తున్నావా అందుకనే ఇప్పుడు చూడండి ఈ పోయిన వారం నేను చూపించిన ఆ యాజకత్వానికి సంబంధించింది విషయ గ్రంథము ఇరవై రెండవ అధ్యయమ పదిహేను వచనంలో యాజకుడు గర్విష్ఠి అది యాజకుడు కానీ బహు గర్వం గలవాడు ఆ దుష్టత్వం గలవాడు ఆయన ఈశాంతాలతో రాజకీయ ఏమంటున్నాడు మనము ఐభక్తి సహాయం తీసుకోవాలా లేకుంటే అసురంగ సహాయం తీసుకోవాలా అని చెప్తున్నాడు నువ్వు యాజకులు అయ్యింది మనుషుల సాయం కోరుతున్నావు ఈ లోకస్తు సాయం కోరుతున్నావు అప్పుడు దేవుడు అంటున్నాడు పక్కన పెట్టేస్తే ఈ యాజకుని నేను ఎల్యాకేం ఈ మారుస్తున్నాను ఎందుకంటే ఎలయాకేము నా హృదయానుసారంగా జీవించిన యాజకుడు కాబట్టి ఏవి యాజకత్వం నుంచి మెలికే శద్దకు యాజకత్వం క్రమంకి కృతం బయటకు వచ్చేప్పటికీ అందుకు కైపా కేసులో నిరగీకరించింది దేశంలోని రాణిలు ఎందుకంటే ఆత్మ ఇదంతా ఆత్మ ఆత్మీయ ప్రపంచం కైప ఆత్మ లేజకత్వపు ఆత్మ కేసు ప్రభుధి మెన్కీ సదక్ యాజకత్వపు ఆత్మ అది కోసి కొట్లాడుతుంట మొదటి నుంచి ఉంది మేకీ సదక్ యాజకత్వం దాన్ని కేజీ రెస్టార్జ్ అంటే కైప అడ్డానికి ఉన్నాడు అసలు కాయపా స్థానంలో జకరియా ఉండాలా బాపిచ్చూహానికి తండ్రి ఉండాలా పాలిటిక్స్ ఆస్టర్లు కావాలంటే పాలిటిక్స్ అయిపోయినాయి ప్రపంచం అంతటా కాయపా వచ్చి యాజకుడు ప్రధాన యాజకుడు వాళ్ళు ప్రధాన యాజకుడు నుంచి ఏసు యాజకత్వం రావాలంటే నేను చూపించాను గతంలో ఎట్లా రావాలన్నా యాజకుడు బట్టలు దింపుకుంటే యాజకత్వం పోతుంది కాబట్టి ఇతను నాకు సాక్ష్యత ఏం బట్టలు దింపేసుకుంటుంది కాయపా అసలు కాయపా నుంచి యాజకత్వం ఏసుకు వచ్చేసింది ఏసు ప్రభు మనకు వచ్చేసింది ఆ యాజకత్వం కాబట్టి యాజకత్వాన్ని మారే సమయం స్టార్ట్ అయిపోయింది లేవీ యాజకత్వంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యాజకత్వం దుష్పటత్వం ఈ రోజు కూడా అంతే పొంది కూడా లేవీ యాజకత్వంలో ఉన్నారు లేవి యాజకత్వం ఏంటంటే పాత నిబంధన ఆతరాలు పశ్చిమలు ఆడదాపడము ఇవన్నీ మనుషులు బలి దాని చేసుకుంటారు ఇంటికి తీసుకపోతారు ఈ యాజకులు అంటే మా శారీరకంగా తయారైన యాజకత్వం ఇది ఈ యాజకత్వం నుంచి వెంకీ సైదవ యాజకత్వం అనేది మారణ వెంకీ సైజు యాజకత్వం ఏంటంటే అబ్రహాంకే బహుమానిచ్చే యాజకత్వం ఇది ఉల్టా అబ్రహాం లాంటి వాడికే ఉల్టా గిఫ్ట్స్ ఇచ్చేవాడు ఈ యాజకులు అటువంటి యాజకర్తము ఒక కనిపించడం నాకు వచ్చి ప్రపంచంలో ఉల్టా మనుషులకి కాల్తులు ఇచ్చేవాడు అక్కడ ఉన్నారు ఒక్క పాత్ర చూపండి ఒక్కడ కనిపించాడు నువ్వు ఇచ్చినావా ఎవరన్నా అటువంటి యాజకత్వంలోనికి మార్పు చెందాలా శబరం నుంచి ఎల్ఏాల యాజకత్వం మీకు కూడా అటువంటి యాజకత్వం రావాలంటే నువ్వు నుంచి బయటికి రావాలి లేవియ లేవి లేవి నుంచి బయటికి ఆ యాజకత్వం పంచిరాజు మిల్కీ కథకు యాజకత్వంలోకి మీరు రాకపోతే మీ పంచరాజు కాబట్టి సాతాన సమాజము అంటే అర్థం ఏంటంటే ఏది యాజకత్వంలో ఉన్నవాళ్ళు ప్రకృతి చూస్తే ఇస్రాల్ దేశంలో ఉండేవాళ్ళు యూదులు అంటే మన ప్రభుత్వం సమీకరించిన వాళ్ళు ఈరోజు గోరం అందిరం కట్టుకుందాము అనుదిన బలు ఆరణించుకుందాం అని ఆలోచించి నియమించేవాళ్ళు ఆచారప్రదంగా జీవించేవాళ్ళు మీకు చాలా తెలియదు మీద మతానికి సంబంధించిన విషయాలు ఏమి నీకు తెలువు అది నేను ఎక్కడ ఒకరోజు దీర్ఘంగా చూపిస్తా ఆ మతం ఏ మతమైన భయంకరమైన మతాలే ఎందుకంటే మనుషులు కల్పించారు కాబట్టి దేవుడు ఏ మతం స్థాపించదు నేను కోరింది నీ హృదయ మారుతి గ్రహించి ప్రవ్వ నేను పాపంలో పుట్టిన వాడని పాకంలో పెరిగిన వాడని నన్ను క్షమించినైనా నీ బిడ్డగా స్వీకరించి ప్రవ్వ అన్నప్పుడే హృదయ మార్పు తక్షణ మార్పులు ఏమి ఉండవు కానీ వీళ్ళు యూదులని చెప్పుకొని యూదులు కానివారు క్రైస్తవులని చెప్పుకొని క్రైస్తవులు కానివారు బయటికి క్రైస్తలని అనిపిస్తే క్రైస్తలు కాదు కాదు అట్లాగే బయటికి యూదులు చెప్పుకుంటే యూదులు కాదు వ్యవస్థ నీ అంతరం మధ్య మేము యూధులుగా మారాలనేది పోయిన వాళ్ళు మేము తీర్గా ఈ సాయితాన సమాజపు వారు మీ దగ్గరకు వస్తారు వాళ్ళు బాధించిన వారే అని పదివారు చూపించిన విషయ గ్రంథంలో అరవై అవధి పద్నాలుగు అవసరంలో నిన్ను బాధించిన వారి సంతానతో వారి నీ ఎదుటికి సాగిల పడదరు నిన్ను కృష్ణీకరించిన వారు అందరు వచ్చి నీ పాదవులు పెట్టలేరు దేవ పట్టు మంది దేవుని సీవను అని నీకు పేరు పెట్టమనిదే కొత్త పేరు నీ కొత్త పేరు ఏంటంటే నీవే శ్రీవను శ్రీవన్ కుమార్తె నువ్వే లక్ష నలభై నాలుగు వేల మంది అందుకే హేమగీతంలో పడుతుంటాం మనం ఎక్కువ మన గురువుల ఏమి యాజకత్వాన్ని రెచ్చిపెట్టేసినాం అది మనకి సంఖ్య రాదు అది అందులో ఉంటే నువ్వు ఎవరైనా గుర్తుపడుతున్నా అంటాడు దేవుడారే యాచకుల కాబట్టి ఫిలజల్ఫియా సంఘము బహు ఆ మనం దాన్ని అందులో ముఖ్యంగా ఆ యాజకత్వం ఏ రీతి గులించినాం అలా రెండు యాజకత్వాలు సైతాంత సమర్థకు ఒకటి ఆ యొక్క మెడికేసే క్రమంలో ఉన్న వారి నుంచి జార్గెట్ గారు కొట్లాడుతున్నారు అందులో అయితే పదవ వచ్చిన బహు ముఖ్యమైనది నేను కొనవరం చూపించిన నేను నా ఓర్పు విషయమైన వాక్యం గడికొని కనుక భూ నివాసాన్ని శోధించటకు లోకం అంతటి మీదికి రాదు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను ఇది వాళ్ళు ఇంకోటి నడుస్తుంది ఇది భూలోకం అంతటి మీదికి వచ్చిన సాధన అది స్టార్ట్ అయిపోయింది మనకు చూపించింది కొన్ని సంవత్సరాల క్రితం అది లోకమంతటి మీదకి స్టార్ట్ అయిపోయింది చోదన శోధన అంటే శ్రేమ అవర్ ఆఫ్ ఇంగ్లీష్ లో స్టార్ట్ అయిపోయింది కాబట్టి నా ఊరికి విషయమైన వాక్యము గై కొంటివి నువ్వు కాబట్టి నేను కాపాడుతున్నా అంటున్నాడు ఇప్పుడు నిజంగా కాపాడుతుంటూ ఈ వాక్యం నెరవేర్తుంది మళ్ళీ ఎందుకు చాలా మంది పోయినరు వాళ్ళు ఎందుకు కాపరా పడలేదు ఈరోజు నేను మిసిన పేపర్ మీరు టూ మిలియన్ దాటి మరణాలు మనం మార్చ్ ట్వంటీ సెకండ్ లాస్ట్ ఇయర్ తీసినప్పుడు మీరు ప్రాథమిక మిలియన్స్ మిలియన్స్ ఎగిరిపోతారు బిలియన్స్ ఎగిరిపోతారు బిలియన్ అంటే పది లక్షలు ఒక ఒక మిలియన్ అంటే పది లక్షలు రెండు మిలియన్ అంటే ఇరవై లక్షలు వంద మిలియన్ అంటే ఒక బిలియన్ అన్నట్టు అంటే ఎన్ని లక్షలు అంటారు పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు వంద లక్షలు వంద లక్షలు అంటే వన్ బిలియన్ అంట ఇప్పుడు ఇరవై లక్షలు పోయినారు ప్రపంచంలో ప్రే చేయబట్టి దేవుని అంతగా తగ్గించాడు లేకుంటే లక్షల్లో పోతాడని మనం చెప్పిం దేవుడు మిలియన్ మిలియన్స్ అయిపోతారని చెప్పిండు కానీ ఇప్పుడు మనల్ని కాపాడండి వాత పౌరుణ వాళ్ళందరినీ కాపాడింది దేవుడు ఈ వాక్యం నెరవేరింది శోధన స్టార్ట్ అయిపోయింది ప్రపంచం అంతటి మీద ఈ శోధన ఆరంభం కాబట్టి చివరికి ఏం చెప్తుందంటే నేను త్వరగా వస్తున్నాను అన్నారు ఈ శోధన స్టార్ట్ అయిపోయింది టైంలో గవర్నమెంట్ సర్వీస్ ఇస్తూ ఫెయిల్ అయిపోతాయి ఆయన రాకడంతో సమీపంగా ఉంది కాబట్టి మీ కిరకం ఎవరినో అపహరింపకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోమలది కాపాడుకునే టైం ఎందుకంటే కరోనా అంటేనే కిరీటాలు బరగొట్టే రోగం అని నేను విద్యోతిచ్చిన కాబట్టి ఎవరు కూడా నీ కిరీటాన్ని అపహరించకుండా చూసుకోవాలంటే మోసపోవద్దు పిచ్చి పిచ్చి వాళ్ళేం చెప్తారు ఈ వైరస్ ఇట్లా వైరస్ అట్లా నువ్వు మోసము కాబట్టి ఆయన ఆయన తప్ప ఎవరు నిన్ను కాపాడి అంటున్నారు ఎవరు కూడా నీ కిరీటాన్ని అపహరించకుండా కిరీటం అన్నప్పుడు ఏంటంటే నీటి నీతికి సాదేశం కిరీటం ఆ రక్షణకి సాదేశం కిరీటం అనేక మందిని నీతి మంతులుగా చేర్చేతే కిరీటం కాబట్టి అటువంటి నీతి కిరీటాన్ని ప్రేవునికి ఇచ్చిండు అది ఎవడు దొంగలిస్తాడు దుష్టుడు తప్ప కాబట్టి సైతానికి అది నువ్వు అవకాశం ఇవ్వద్దు వాళ్ళు నీ నీతిని దొంగలించలేకుండా మీ దగ్గరికి వెళ్ళిన రక్షణ కొట్టి వేయకుండా నిన్ను నువ్వు జాగ్రత్తలు చూసుకోవాలంటే చిరగలిపి సంఘంతో లేకపోతే కోటవు అంటే చిరగలిపియా పోతవు నువ్వు ఎంత సహోదర ప్రేమన్న పేరు కలిగిందంత మాత్రం నువ్వు జాగ్రత్త పడకపోతే ఆ మీకు చాలా తక్కువ శక్తి ఉంది అంటున్నాడు అక్కడ ఎందుకుంటే తక్కువ శక్తి దేవుడు సృష్టికర్త నీలో ఉన్నవాడు లోకం ఉన్నది వాక్యం చేసినప్పుడు మీలో ఎందుకు తక్కువ ఉంటుంది శక్తి ఎందుకంటే మీలో ఎంత శక్తి ఉంది నీకు తెలియదు కాబట్టి అయినా నిన్ను ఒక పని పుట్టిలాగా సాధనంలాగా అంటే కానీ నీలో ఆయన ఉన్నప్పుడు నువ్వు ఎంత పవర్ఫుల్ గా ఊహించుకో నువ్వు మీ నోట్ల నుంచి వచ్చే ప్రతి మారా నెరవేరుతుంది అనుమానిస్తున్నావు కాబట్టి నెరవేరతలేదు అనుమానించకుండా మాట్లాడు అది నెగిటివ్ మనిషి అద్భుతాలు చేకూరుస్తుంది తీసుకొని వస్తుంది అటువంటి సేవ చీతంలో ప్రభు మనల్ని నడిపించినప్పుడు మనం బహు దీర్ఘంగా బహు జాగ్రత్తగా పరిశీలిస్తే ముందు ఇలా ఎవరిని నువ్వు ద్వేషిస్తున్నావు ఎవరి పట్ల నువ్వు వారిని క్షమించాల పోయి అడగాల క్షమ్య పాలను కోరుకోవాలా మనకి చాలా ముఖ్యమైనది సేవకులు నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు నిన్ను కొట్టిన వారినా నిన్ను ద్వేషించిన నీ మీద నేరాలు పోపుతున్న వారినా నీ మీద అభాంధాలు పోపుతున్న వారినా అందరినీ క్షమించాలా ఇదే రేసు చూపించిన పిల్లల మీద కదా మనం చంపుతున్న వారిని కొడుతున్న వారిని గుడుతున్న వారిని ఉన్న వేసిన వారిని పుట్టిందా కొట్టిందా మన నిన్న వేస్తున్న వాటిలా అరితిగా చేసి మనం ప్రభుత్వం బహుదూరంగా క్రీస్తుని పోలిని నడుచుకోమంటే అర్థం అదే కదా వాక్యం ఏ రీతిగా మనం ప్రేమించా మనం కూడా మనుషుల ఆరేదేవి ప్రేమించాల అదే వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి నీవు నా ఓర్పు విషయమైన వాక్యం దైకుంటుంది గనుక భూనివాసులకు భూనివాసులను శోధించటకు లోకం అంతటి మీరికి రాబాబు శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదను నేను త్వరగా వచ్చినాను ఎవడను నీ చరితను అపహరింప పొడినట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము ఇప్పుడు చూడండి లాస్ట్ జయించు వాని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేస్తువు చూడండి శాశ్వతంగా ఉంటున్నావు ఆలయంలో స్తంభం నువ్వు పిల్లర్ దేవుని సంఘానికి ఒక పిల్లర్ ఈ రోజు ఈ లోకంలో అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు అంటే నువ్వు శాశ్వతంగా మందిరం లోపల లో ఎవరు లోపలికి పోతారు ఎవరు బయటనే ఉండిపోతారు పరలోకం పోయినాక బయట ఉండే వాళ్ళు గొప్ప జనము లోపలి పోయే చిన్న గుంపు లక్ష మంది మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని ఎద్ద నుండి దిగి వచ్చి చిన్న నూతనమైన ఎరుసలి నా దేవుని పట్నపు పేరును నా కొత్త పేరు నుండి మీద ఆశను అనే పేరు జరిగిన రక్షింపబడ్డ వారు అన్న పేరు వారి మీద రాసేది నా కొత్త పేరును వారి మీద రాసేదను చూడండి ఏసు ప్రభుత్వ పేరు తండ్రి యొక్క కొత్త పేరు అదే కదా ఏసు ప్రభు ఆ కొత్త పేరు వాడి మీద రాసేదను అంటే ముద్ర సీలింగ్ అంటే దీన్నే ఇప్పుడు నా ఆవుల మీద నా సీల్ వేసుకుంటాను నా బరి మీద నా సీల్ వేసుకుంటాను నా పశువుల మీద నా సీల్ వేసుకుంటా అట్లనే నా అస్తి మీద నా సీల్ వేసుకుంటాను సిగ్నేచర్ నా భూముల మీద ఇండ్ల మీద వాటి మీద నా సీల్ వేసుకుంటాను అట్లనే ప్రభు కూడా తన సీల్ వేసుకుంటుండ్రు అందుకు మనము బహు జాగ్రత్తగా ఇతర మీద జీవించాలని కుటుంబీకుల గురించి ఆలోచిస్తున్నావు కానీ ప్రభు ఎవరి గురించి ఆలోచిస్తాడు ఎప్పుడు నేను అక్కడ సంబంధిత లేదు రావంతిడలి వాళ్ళందరినీ కూడా మనం ఆలోచించాలి ఇతరుల బాగుంది మన బిల్ల కాబట్టి ఇప్పుడు ప్రకటన చేద్దాము మూడవ అధ్యాయము పన్నెండవ వర్షానికి వస్తున్నాము ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వర్షంలో అధిమానం చేస్తున్నాం పద్నాలుగవ వర్షంలో సంఘములతో ఆత్మ చెప్పు మాట చెయ్యగలవాడు వినను కాబట్టి నువ్వు నిజంగా వినాల ఆత్మ మాట పద్నాలుగో వర్షంలో ఏముందంటే లవోదికయలో ఉన్న సంగపు దూతకు ఇలాగో వ్రాయిము ఆమెను అనువాడును సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పిన సంగతి లేవన కాబట్టి మన ప్రభు యొక్క గుణగణాలికలు చెప్పబడుతున్నాయి ఏమనంటే ఆమెనవాడు అంటే ఆయన తప్ప ఎవరు ఏమి కార్యం చేయలేడు దాని నమ్మకమైన సత్య సాక్షి ఆయన నమ్మకర్తుడు సత్యం గురించి సాక్షినిచ్చిన వాడు ఇంక ఉన్నప్పుడు దేవుని సృష్టికి ఆదియునైన వాడు అంటే ఆయన ఆదిసంహతుడు వులస రాష్ట్ర పత్రికలో మనం చూస్తాం ఎన్నిసార్లు ఆయన అన్నిటికంటే ముందున్నవాడు అని వాక్యం చేస్తుంది అయితే జస్ట్ క్లుప్తంగా ఇప్పుడు చూపించేసి వచ్చే వారము మాకు దీర్ఘంగా దీన్ని చూపిస్తాను పదిహేను వర్షంలో మీ క్రియలను నేను ఎరుగును నీవు చలగానేమో వెచ్చగానే లేవు నీవు చలగానేమో వెచ్చగానో ఉండిన మేలు నీవు వెచ్చగననేమో చలగానే ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయ ఉద్దేశించున్నాను ఉన్నాడు ఉమ్మి ఇది ఈ నులివెచ్చని జీవితము గొప్ప జనంకి సాదృశ్యం అని నేను చాలా కాలం కింద దీపించిన చల్లగా ఉండడం అంటే సర్పంలకు సాదృశ్యము వెచ్చగా ఉండడం అనేది పేర్లకు సాదృశ్యం అంటే వేడి నువ్వు చల్లగానే వెచ్చగానే లేవు అంటే ఆ రెండు గుంపులలో లేవు కానీ రెండు గుంపుల సవాసం ఉన్న వాడి జీవితం కాబట్టి కొంతసేపు ఇక్కడ అక్కడ వాళ్ళ సవాసం బయట రాలేదు ఈ మూడు గుంపులు ఏమిటో ఎక్కడైనంతటా స్వేచ్ఛగానే చెలగన ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్న నూట నుండి ఉమివే ఉద్దేశించున్నాను పదిహేడవ దౌర్భాగుడమును ఎక్కువ మాలిన వాడవును దరిద్రులు గృఢి వాడు దిగంబుడైన ఉండవాలి తిరుగుతాని నేను ధనవంతుడను ధన చేసి ఉన్నాను నాకేమీ పొదవలేదని చెప్పుకొని నీవు ధన వృద్ధి అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారంలో నీ దిశ ఇది ధరించుకున్నట్టు తెల్లని వస్త్రము నీకు మీ దృష్టికి మీ దృష్టి కలిగినట్లు నీ కనులకు కాటుకను నా యొద్ కొనుమని కొనుమని నీకు బుద్ధి చెప్పు అంటే ఇవన్నీ లేవని చెప్తున్నాడు ఇవి నీకు అవసరమని చెప్తున్నాడు ఏంటది కనులకు కాటుక లేదు తెలని వస్త్రము లేదు ఆ పుట్టం జీవితం లేదు ఆ మీ లోకాని జీవితం మీకుంది కాబట్టి వీటన్నిటిని నువ్వు తిరిగి కొనుకోవాలంటే ఆ నా యుద్ధకొచ్చి కొనుకోమంటాను అంటే ఎవరు కొనుక్కుంటారు చెప్పండి అన్నీ ఉన్నాయనుకుందావాడు కొనుక్కోలేడు నీకు ఏమి లేవో తెలిస్తేనే కదా నువ్వు పోయి కొనుక్కుంటాం ఇంట్లో వర్ధువులు ఆత్మీయ జీవితం కూడా అంటే ఆత్మీయ జీవితంలో నీకు ఏం లేదో ఎవరిస్తారు నీకు ఎవరు అమ్ముతారు వదిలేని కంజకలు నూనె కొనుక్కోనీ బయటికి పోయిండ్రు ఎవరు ఇచ్చింది శోకాలను పోయి కొనుక్కోండు అంటే ఎవరు ఇస్తారు నువ్వు ఇటువంటి సత్యము ప్రకటించబడ్డప్పుడు స్వీకరించకపోతే తర్వాత ఎవరిస్తాను మీకు ఆ సత్యం ఇంటర్నెట్ లో పోయి వెతుకుతావా మొబైల్ ఫోన్స్ వాట్సాప్ సార్ వెతుకుతావా యూట్యూబ్ వెతుకుతావా దొరకదు అట్లా దొరికేది కాదు ఇది పాడి కానే కాదు టీమోను దారిడి వాడు కొనుక్కుంటా అంటాడు పరశుధాత్మని అట్లా ఉంది ఈరోజు జీవితం చిబ్బరి దశలో అరే నేను ఇంత తప్పు జరిగిన చేసిన అప్పుడు పరిగెత్తి ఈ లోకంలో మహాశమలు ఉండబోయో రక్త రక్తము కారునంతగా వాళ్ళ జీవితాలు విడిచిపెట్టాల్సి వస్తుంది ప్రపంచం కాబట్టి నునిగొచ్చిన జీవితం నులిగి నువ్వు చదవనూ చల్లగా ఉండినా మేలు అంటున్నాడు అంటే అందులో ఉంటే ఆటోమేటిక్గా అదే గుంపులో ఉండిపోతావు కానీ మీ ప్రాబ్లం ఏంటంటే మధ్యలో ఉండవు రెండింటి ఆ రెండు గుంపులలో ఉంటే ఆ రెండు గుంపులకు చదవాల్సిన తీర్పు వెళ్ళిపోతుంది అట్లుంటే మెయిన్లే కదా ఓహితిగా అంటే క్లియర్గా ఉన్నావు నువ్వు నేను కీల లాగానే ఉంటాను చర్మం లాగానే ఉంటానని క్లియర్ గా ఉన్నావు కానీ నీ బాధ ఏంటంటే రెండు గంపుల సమాసంలో ఉన్నా నువ్వు గురించి నేను నిన్ను ఇంత త్వరలో ఉమ్మివేయ ఆయన వెంటనే ఉమ్మి వేస్తాను నేను బయటికి మనమంతా ఆయనలో ఉన్నాం కదా ఆయన ఒక బాధం ఆయన ఉమ్మి కాబట్టి లవ ద్వీతీయంగా తలం నుంచి మాట్లాడుతున్నాడు చివరికి నేను తలుపు వద్ద నిలిచిందని అంటున్నాడు అంటే ఈ లవద్య సంఘం చివరి వర్షంకి వచ్చినప్పటికీ ఏముందంటే ఏసు ప్రభు చర్చ్ బయట నిలబడి ఎఫోసి చర్చ్ ఆరంభంగా చూస్తాము చర్చి మధ్యలో ఉన్నాడు ఆయన ఏడు ఏడు దీపంల మధ్యలో ఏడు దీపంల మధ్యలో నిలిచినాడు ఆయన చర్చ్ స్టార్టింగ్ లోపల ఉన్నాడు లవదీతీయ చివరి సంఘము బయట ఉన్నాడు ఇప్పుడు మీరు జఫంట్ ప్రాడు లోపల లేడు ఆయన అయిపోయి బయటికి ఎక్కడ ఇద్దరు ముగ్గురు అనకుంట నేను ఉంటాను అన్నాడు ఇప్పుడు లేరు ఎవరు కూడా ఆయన రామమ్మ రాజర్ ముగ్గురు ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి పోయింది అది ఎండ్ టైమ్స్ మనం వచ్చేసినాం ఎండ్ ఆఫ్ ది ఎండ్ అంటూ ఎండ్ ఆఫ్ ది ఎండ్ సో ఎవరి దశ అన్నట్టు కాబట్టి ఈ నవదీత సంఘానికి సంబంధించిన విషయాలు మనం మరికొన్ని మనం వచ్చేవారని ధ్యానిస్తాము మనం మటుకు మెలిగొచ్చిన జీవితంలో సహవాసంలో ఎట్టి పరిస్థితులు మనం ఉండాలి అర్థం చేశాం పరిశుద్ధుల ఒక దేవా మీకు వదనాలు గుంపుల సమస్యంగా మమ్మల్ని ఉండనీయకుండా కాపాడమని తా తీరుతున్నాం కానీ మధ్యలో ఉన్న గుంపు నుంచి గుంపు గొప్ప వారి గురించి మేము ప్రయాసపడుతున్నాం ఎందుకంటే మీ నోట్లో ఉన్నారు వాళ్ళు మీ ఉన్నారు ప్రవ్వ కానీ మీరు వాళ్ళు ఉన్ని ఉద్దేశించినారు మేడం కట్టేయాలనుకుంటున్నారు మీరు కానీ మీ మనసు ఒప్పుకోంట్లేదు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు వాళ్ళు తేడలాగా లేరు కర్పణ లాగా లేరు కానీ సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు ప్రభు వారి పట్ల మీకున్న భారం మాకు ఉంది ప్రభు విర వారి గురించి మేము ప్రయాసపడుతున్నాం ఇవన్నీ మేము వాళ్ళకి చూపించాలా ఏ విధంగా మీరే జ్ఞానం అనుగరించండి మార్గం సహాయపడమని ఈ యొక్క వాటి ఎందుకంటే వాళ్ళందరిని ఈ వాక్యం ధించే వాళ్ళు ధనియుడు వాక్యం చేసి తిలగిస్తుంది తండ్రి ఆశీర్వాదం తొలగిస్తుంది బాబా చాలా మంది ధ్యానిస్తులేరు ప్రధాన గ్రంథం చదువువాడు ధన్యుడు అని వాక్యం అటువంటి ధన్యత మీరు మా నుండి మీకు ఎంతో బాధరాదు అనేక ఇటువంటి ధన్యత కలిగించి దాన్ని సహాయపడి నడిపించండి ఈ వాక్యం అనేక వాళ్ళ జీవితాలు మార్చుకొని భరించే తయారు తండ్రి సామే గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతుడేవాహిమ స్వరీ భగత మైడానికి స్వత్రం అయినా అబ్రహాకి యాకుబ్ దేవ నా ప్రభావ ఈ గడిచిన కాలం అంతా ప్రభావ మమ్మల్ని సురక్షితంగా కాపాడినైనా మీ కృపల్లో మమ్మల్ని అందరినీ ప్రభావ భద్రపచ్చుకునైనా మమ్మల్ని సజీవెట్టుకున్నానైనా దివారాత్రులు మమ్మల్ని కాచి కాపాడే ప్రభావ దినానికి ప్రభావ మీకు నూతనమైన కృపను మాకు అనుగ్రహించారు మమ్మల్ని సజీలుగా పెట్టిన నేను మయంపరచలాగా మీకు స్వరం ఇల్లాగా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందలేసాయా అనేకే స్థుతులు స్తోతలు అర్పించుకుంటాం ప్రకటనగా నన్న వాక్యం ధ్యానిస్తున్నా ప్రభావికి పరిహరించి ఎన్నో విషయాలు ప్రభావం మాట్లాడుతున్నారు అయినా మేము ఏ రీతిగా ప్రభావం ముందుకెళ్లాలా మీ వాక్యం ఏ రీతిగా అమలు పరచుకోవాలా మా జీతాలలో ఏ రీతిగా మేము ముందుకు దాన్ని కొనసాగించుకోవాలనే విషయాలు మీరు మాతో మాట్లాడుతున్నారు మమ్మల్ని ఎంతగానో ప్రభావ తరబేట్ చేస్తున్నారు ప్రభావీకు వందాలుసాయా మీ వాక్యము మమ్మల్ని బలపడేలాగనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన ఆయన తన్ని తన పిల్లలకు చెప్పినట్టు ఎంతో విధేయతతోని ప్రభావ ఎంతో ప్రేమతోని ప్రభావ ఈ విషయాలు మాకు చూపిస్తున్నారు దాన్ని బట్టి నీకు మీ ప్రేమ ఎంత గొప్పది ప్రభావ నీకు వందాలేసయ్య మా పట్ల మీకున్న సంకల్పం ఎంతో గొప్పది ప్రభా నైనా అది మా గొప్పతనం కానీ కాదు మీరు ఇచ్చిన ప్రభావ ధన్యత నీకు వందాలేసయ్య గొప్పదేవా ఈ వాక్యాల మేము జాగ్రత్తగా విని ప్రభు మా హృదయాలు మేము ఎంతో మంది ప్రభావ తన సంఘాలలో నా తన్ని అల్లులియ పాటలు పడుతున్నా కానీ హృదయం మీకు ఎంత దూరంగా ఉంది ఆయన ఈసీ లౌదిక సంఘం ప్రభా బయట మీరు ప్రభావ తలుపు తరుతున్నారు ప్రభా మీకు హృదయంలో రావాలని వాళ్ళు రావాలి కానీ ఎవరు కూడా ప్రభావ ఆ స్వరం విలనే ఉన్నారు ప్రభా నా మీరు మాకు హృదయాలు తట్టినారు ప్రభా మేం వెళ్ళగలుగుతున్నాం మీకు స్వరం అది కేవలం మీ కృప నాయనానికి ప్రతి దశలో ప్రభా మీకు స్వరం మేము వినాలా మీ వాక్యానికి మేము ఎంతోగా విధేత చూపించాలా ప్రభా ఎందుకంటే మీ వాక్యం జీవం ప్రభా మీలో మీకు జీవం మేము పొందుకోపోతే ప్రభావ అది మేము మనుషులకు ఇవ్వలేము ప్రభా ఆ జీవ వాక్యాన్ని మేము ప్రకటించలేము ప్రభా నైనా ఒకరులైన జీవ జనుల మధ్య మేము ఉన్నాం ప్రభావ జ్యోతుల వల్ల ఆ జీవవాక్యం పట్టుకున్న జ్యోతుల వల్లే మేము ఉన్నాం ప్రభావ భయంకరమైన శ్రమల కాలంలో ఉంటున్నాం ప్రభావ ఎంతో మంది ఆత్మలు ఎన్నో ఆత్మ నశించిపోతున్నాయి ప్రభావ వాళ్ళ ఆత్మ ఘోషిస్తున్న ప్రవ్వా మమ్మల్ని ఎవరు విడిపిస్తారని ప్రభావ ఆయన సృష్టి ములుగుతుంది ప్రభావ ప్రసన్న వేదం పడుతుంది ప్రభా ఆయన దేవుని కుమారుల ప్రత్యక్ష ప్రభా మీ మమ్మల్ని కుమారులుగా తయారు చేస్తున్నారు మీ బిడలుగా మమ్మల్ని తయారు చేస్తున్నారు ప్రభా ఆయన అనేక ప్రభా అనేక ప్రాంతాలు వెళ్లి ప్రభావ మీ వాక్యం ప్రకటించ ఈ శక్తి ప్రకటించాల ప్రభావ మీ పేరే తెలియని ప్రజలున్నారీస్తనామని చోట్ల లోకంలో ఎన్నో ఉన్నాయి ప్రభా అలాంటి ప్రాంతాల్లో వాళ్ళు ప్రభావం స్వార్థ ప్రకటించాలా వాళ్ళ నుంచి మేము ప్రార్థన చేయాలా ప్రభావ వాళ్ళ స్వస్థత పొందాలా సైతం శక్తి నుంచి దురాత్మల నుంచి వాళ్ళు పీడింపబడుతున్నప్పుడు వాళ్ళు అంత విడుదల పొందాలా ఈసుక్రీస్త విశేషమైన అద్భుత కార్యాలు మేము జరిగించాను ప్రభావ మీద శత్రు బలం అంతటి మీద మీరు మాకు అధికారం ఇచ్చారు ఆయన ఆ అధికారం మీ మహిమార్థం మేము వాడుకోవాలా మేము దేని విషయంలో మేము అనుమానించాం మీకు ఆ నామానికి ముద్దు మాకు మమ్మల్ని ముద్రించుకున్నారు ప్రభు ఏసుకరిస్తున్నావు మీరు మాకు అనుగ్రహించాలి ఆ నామంలోనే ప్రభావ మీరు ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినారు ఎన్నో ప్రాంతాల్లో ప్రభావ మీరు అద్భుతాలు చేసిన నీకు వందాలి ప్రభావ గొప్ప దేవ యేసాలేస చివరి కాలంలో ఉంటున్నాం ఓ ప్రభా ఇక ఇక సమాప్తి చివరి అంచుల ఉంటున్నాం ప్రభా నైనా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకుని జాగ్రత్త పాటు జీవించాలా ప్రతి దశలో మా బహుమానం మా కిరీటం ఎవరు దొంగిలించుకుని ఆపాదించుకున్నా ప్రతి మేము జాగ్రత్తగా జీవించాలా మరి విశేషంగా అనేక ప్రభావం నడిపించాలా ప్రభా గొప్ప జనం అంతా శ్రమల పాలు కాబోతున్నాను ప్రభావ వాళ్ళకి ఏ రీతిగా ప్రభావం ప్రకటించాలా మాకు జ్ఞానం అనుగ్రహించండి పరిశుభ్రతండి ప్రభు ఎన్నో విషయాలు ప్రభావాల ప్రభావ మీ వాక్యం నుంచి మేము మాకు బయలుపరచు అటు అమలు పరుచుకోవాలి క్రియ రూపంగా ప్రభావ ఆ టైం మేము ఇప్పుడు వచ్చినాం ప్రభావ ఇంతకాలం మేము ప్రిపేర్ చేసిన లాక్ డౌన్ అంతా ప్రభావ ఇది అమలు పరచుకునే టైం ప్రవా ఇది క్రియ రూపకంగా ప్రభావం మహిమ పరిచే టైం ప్రవా ఈ సమయం మీరు మాకు ఇచ్చిన ప్రవాది మేము వాడుకోవాలా నిర్లక్ష్యం చేసుకోకుండా ప్రభావ మీరు సహాయపడండి ఎవరైతే వాడుకో వాడుకోర వాళ్ళ నుంచి తీసేస్తన్నారు ప్రభా కాబట్టి మేము వాడుకుంటాం ప్రభావి మహమపరుస్తాం ప్రభావన పరిస్తాం ప్రభావ నీ నామాన్ని మేము ప్రకటిస్తాం ప్రభావ నీ కులకినైనా తండ్రి అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకోండి మా తీర్మానం మీరు ఆశీర్వదించండి ప్రతి దశలో ప్రభా మేము మీకు అంగీకారంగా జీవించాలా ప్రాభ మాలు ఇంకేమైనా బలహీనతలుంటే ప్రభావి చూపించండి ప్రభావ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు కనికరం పొందాలా దేవ మీ కృపలు మేము జీవించాలా ప్రభావ యార్థతో పరిచితో ప్రభావ వేసి ప్రభా మీ కొరకు మేము ముందుకు సాగిపోవాలా ప్రభావ ఎందుకంటే మీరు ముందున్నారు పగలు మేఘస్థంభలాగా రాత్రి అగ్నిస్తంభం లాగా మీరు మా మధ్య ఉన్నారు ప్రభావా కాబట్టి మేము భయపడడం దేనిచ్చేలా గాని ధైర్యంగా విశ్వాసంతో మేము ప్రభావ వెళ్ళి ప్రభావ మీ వాక్యను ప్రకటించాలా నీకులు మీ శిష్యులుగా చేయాలి ప్రభావ ఆయన చీకటి కాలం ప్రభావ అది కమ్ముకుంటుంది మనుషులు ప్రభావ కటికి చీకటి కమ్ముకుంటుంది ప్రభావ కానీ మీ వెలుగు మాత్రం ప్రకాశిస్తూనే ఉంది కానీ ఎవరు ప్రభావ వెలుగును స్వీకరించిన ఎందుకంటే వాళ్ళు చీకట్లో ఉన్నారు కాబట్టి ఆ చీకటి ఉన్న ప్రజల దగ్గర ప్రభావ ప్రభా మీకు వెలుగును తీసుకుని పోవాలా ప్రభా ఆ ప్రజలను ప్రభావ చీకట్ల నుంచి బయట తీసుకొని రావాలా ప్రభా మీరు ఈ లోకానికి వచ్చినప్పుడు అదే పని మీరు చేస్తున్నారు ఎన్నో ఆత్మను మీరు రక్షించినారు ఎన్నో విషయాలు మీరు మాకు చూపించినారు ప్రభా ఆ పని మీరు మాకు అన మాకు అబ్బా చెప్తున్నారు ప్రభా మంచి గృహం గృహ నిర్వాహకులు లాగా మేము అందరూ ఉండాలా బలానామ్మకమైన మంచి దాసులుగా మేము బిరుగు తెచ్చుకోవాలి మీ దగ్గర మేము పేరు తెచ్చుకోవాలా ప్రభావ ఈ లోకంలో కాదు ప్రభావా ఐడెంటిటీ మాకు అవసరం లేదు ప్రభావ మీలో మేము గుర్తింపడాలా నిన్ను మయమర్చే బిడలుగా మేము ఉండాలి మీ దాసులుగా మీ పరిచారకులుగా మేము ఉండాలా ప్రభావా మీ నీతి సత్యాన్ని ధైర్యంగా ప్రకటించే బిడలుగా మేము ఉండాలా ప్రభావ ఆయన ఈ సయానికి వంద ప్రభావ ఇలాంటి బిడలుగా మీరు మమ్మల్ని తయారు చేయ ప్రభావ దేవా ఈ సయం బహు తొరిగి ఉంది ప్రభావం సిద్ధపడాలా ప్రభావ అనేకులు మేము సిద్ధపరచాలా వాక్యం అంతా ప్రభావ హృదయాలు మేము భద్రపరచుకుని దాని ప్రకారం మేము జీవించాలా అనేకలు ప్రభా అనుభవ కోరిక మేము ప్రకటించాలా తండ్రి అలాంటి బిడలుగా మమ్మల్ని తయారు చేయని ప్రభా ఆయన ఈ ప్రభావి ప్రతి దశలో ప్రభావితలుగా మేము ఉండాలా ప్రభా ఆయన క్రీస్తునామం వెరగిన చోట్ల ప్రభావం మీ వాక్యాన్ని ప్రకటించాలా అనేకులు మీ చెత్త నడిపించాలా ప్రభావ అలాంటి సేవా జీతోలకు మమ్మల్ని అందరి నడిపించి మీరు ఆ కోరిక మనందరూ సిద్ధపరచుకోమని మళ్ళీ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రాధిస్ నాం తండ్రి ందుకు మీకు వంద ప్రభావ ప్రత్యేక హృదయంలో ప్రభావిత వందనాలు ప్రభా అనేకులను మేము సిద్ధపరచాలా ప్రభా మేము సిద్ధపడి ఉండాల ప్రభా దానికి మా సొంత శక్తి సొంత బలం సరిపోదు ప్రభావ పరిశుధాత్మ శక్తి మాకు కావాల ప్రభా పరిశుధాత్మ శక్తి బలం చేత నిర్మాణ నడిపించండి ప్రభా మీ గొప్ప దేవుడు ప్రభా సర్వశక్తి సంపన్నుడు ప్రభా వేసే అమ్మాయి దేవుడు ప్రభా మీకు వందనాలైన మీకు వందనాల ప్రభా మీరు అక్కడ త్వరలో ఉంది ప్రభా లేసే అతి గ్రహించాల ప్రభా ప్రతి ఒక్కరికి ఆ యొక్క మన నిద్రలను నిర్దహించండి ప్రభా పరిశుధ సర్వశక్తి వంతున జీవాధిపతి జీవం గల మారాజా మా రాజా మా రక్షణ కర్త మీకెంతో లెంకరైన వందనలు ప్రభా ఏసుక్రీస్తు నామంలో ప్రభా అందరం మీ యొక్క రాకడానికి ప్రభా గ్రహించాల ప్రభా యథావిధి జీవితం ఉండొద్దు ప్రభా ఏసీవితాలను మీకు సమర్పించుకోవాలా సమర్పించుకొని ప్రభా ముందుకు నడవాలా ప్రభా మీరు నడిపించండి దేవ ఏసయ గొప్ప దేవ ఈ యొక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు ప్రభా ఏసీకు వందనాలనైనా ఆత్మలన్నీ కూడా రక్షించబడాలా ప్రభా ముఖ్యంగా వైరస్ నుండి ప్రభావాన్ని కాపాడండి ప్రభా యసు క్రీస్తు నామంలో ప్రభావాలందరినీ రక్షణ నడిపించండి ప్రభా ఏసా మీకు ఎంతో లెక్కలేదని వందనాలు ప్రభా మీరే ప్రభా స్వర్స్ పరచు ఏ హోవా రాజా అది వాళ్ళు గ్రహించాలా ప్రభావ ఆ యొక్క వైరస్ నుంచి విడుదల పొందాలా మొక్కడించాలా ప్రభావ పాపం ప్రభా ఎసేరా మీకు వందనాలు రాజా పరిశుద్ధులుగా వాళ్ళు తయారు కావాలా ప్రభా మీరు మాట్లాడండి అయ్యా మీరు మాట్లాడే గొప్ప దేవుడు ప్రభా నేనే మారుదం నేనే సత్యం నేనే జీవం అన్నావు ప్రభా అవు స్లో జీవం కావాలంటే మీ దగ్గరకే రావాలా ప్రభా ఏసీఆ గొప్ప ఆత్మకార్యం జరిగించండి ఏసీఆ మీకు ఎంతో లెక్కలు బంధనాలు ప్రభావ మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీ నామిక్యమైన తెచ్చుకోండి ప్రభా వేసి నామన్నా ప్రాధాన్యస్తాం తండ్రి ఆమె నా దీవాళి బ్రహ్మసాడు దీవాలి శోధన చేసి నే శుప్రభా చెప్పిన వాక్యం ఉదయం భాషించే ప్రభా పేరు నేను నమ్మాలా ప్రకటించాలా నా దీవానికి వంద్రభా గొప్ప జ్ఞాపకం చేసుకోవాలి జ్ఞానం ఉంది దగ్గర వాళ్ళ సత్యాన్ని గ్రహించాలా వాళ్ళ ఆత్మ నేతలు వాళ్ళ మన సుప్రభ నా దీవానికి శోధన చేస్తుంది ప్రభావాన్ని క్షమించండి నా దీవానికి శోధం నీకేమిడిచ్చా నా దీవానికి శోధం చేసాం మన ఏప్రభా ఎంతమంది వైరస్ వచ్చిన ప్రభావాన్ని శోధపరచండి వాళ్ళు నీ బిడే సుప్రభాది వాళ్ళకి జ్ఞాపం జ్ఞానం తెచ్చండి వాళ్ళ ఆత్మ పెరగండి వాళ్ళ విప్రభ ఒప్పుకోని నీ దగ్గర ప్రభా పాపం ఒక్కొని నీ దగ్గర పెరగాల అలా వాళ్ళ విప్రభ రక్షణ బృందాల సుప్రభా ఎంతో ఆ కుటుంబంతో మాట్లాడి జ్ఞానం తెలియని నా ప్రభానికి పొందాలి మన రకరకాల చేసుకోండి నా దే ఆ కుటుంబం జీవించి ఆశీర్వాదించండి ప్రతి కుటుంబం సేవ చేయాలా సిద్ధంగా ఉండాలా సరిస్థులను పోవాలా అలాగే జ్ఞానం తెచ్చని అలాగే అభిషేకం తెచ్చింది మీకున్న మంచి ఆసక్తి కలిగి చేసి మా ప్రార్థన సభి సిద్ధపచ్చు గొప్ప రాజా గొప్ప పని పాభ ఇంతమంది సమయం కొంద్ర ప్రభా మరింతమంది చూడలేకపోయిన వాళ్ళ కుటుంబం శాంతి సమాధానం తల్లి ప్రభావిస్త మాకు నేను సై ఏ టూ రాక మిమ్మల్ని కాపాడేందుకు మీకున్నాను ప్రభాజ్ ప్రభా అదే విధంగా ప్రభావం కాపాడుతున్న ప్రభావం లో కూడా ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్తున్నాం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాము సేవకి మమ్మల్ని కాపాడేందుకు మీకున్నాను ప్రభా అన్ని ప్రభా అదే ప్రభావి ఫార్మర్స్ కోసం ప్రాధాన్యత రైతులు కష్టపడుతున్న తండ్రి ప్రభా కష్టపడి పంటలు పండిస్తున్న తండ్రి ప్రభా వాళ్ళకు వేరే ఆధారం లేదు తండ్రి ప్రభా అదేవిధంగా వాళ్ళకు వాళ్ళకు నప్పులన్నీ తీసి వేసే అడుగుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళ సమాజం దా ఎవరైతే రైతులు గత నెలలో ఆత్మహత్య చేసుకున్నారో ప్రభా వాళ్ళ కుటుంబ సమాజం దయచేయండి ప్రభా అదే విధంగా ఈ కోసం ప్రార్థన చేస్తున్న తండ్రి ప్రభా వాళ్ళ చెడు మార్గంలో వెళ్తున్నారు తండ్రి ప్రభా మరిభ ఎక్కువ సమయంలో చెడు మార్గంలో కలుపుతున్నారు తండ్రి ప్రభా వాళ్ళ కుటుంబాలకు నైనా ప్రభా మరి మనకి మీ సువార్త తెలవాలి తండ్రి ప్రభావి మార్గము నడి నడిపేట సాయం దీక్ష నడుస్తున్నాం తండ్రి ప్రభా తల్లిదండ్రులు నేర్పించమని నడుస్తున్నాం తండ్రి ప్రభా అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా నక్షత్రభా మరి కుమార్ కుమారులకు ఏ విధంగా నేర్పాలు ఏ విధంగా భయభక్తులు నడిపించాలి ప్రభా నేర్పంచ తండ్రి ప్రభా అదేవిధంగా నక్షత్రభా వాళ్ళ చెడుమారులకు వెళ్లకుండా ప్రభా ఏదొక మార్గం ద్వారా ప్రభు వాళ్ళు తెలుసుకుని శానిటైజ్కి యాక్సిడెంట్ అయిన తండ్రి ప్రభావినటువంటి ప్రభావితం శాంతిని తండ్రి ప్రభా ఫాస్ట్ రికవరింగ్ ఉన్నటువంటి ప్రభావి కొందండి ప్రభావిధంగా మాకు నడుస్తున్నాం తండ్రి ప్రభావెక్కడేమంటే అక్కడికి వెళ్తాం తండ్రి దయచేమ నడుస్తున్నారు తండ్రి ప్రభాస్ టైం లేదు తండ్రి ప్రభా మీరు అక్కడ త్వరగా ఉన్న తల్లి ప్రభావితం చెద్దగా ఉన్నాయి ప్రభా సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు తండ్రి ప్రభా నేను మీకే ఏ ఆపర్చునిటీ యూజ్ చేసుకోమని చెప్తున్నారు తండ్రి ప్రభా మీ వాక్యాన్ని చనిస్తున్న తండ్రి ప్రభా మరి సింగులు ఆప్చుని సాయం నడుస్తున్నాం ప్రభాషం ప్రభా వాళ్ళకు జ్ఞానం దయచేయడం ప్రత్యేక జగన్ సృష్టి కోసం ప్రాధాన్యత వాళ్ళ కుటుంబాల కోసం ప్రాధాన్యత కేటాయించి ప్రభా రోజు ప్రతిరోజు ప్రార్థన జరుగుతున్న ప్రభావ ఎటువంటి దుష్ శక్తులు రాకుండా దుష్టక్రియలు ఆపకుండా సాయం దేశంలో నడుస్తుంటే ప్రభావ విధంగా ప్రభా అనేక సంఘాలు ప్రభావోధులు ఉన్నటువంటి ప్రభావ స్వార్లు తెలుసుకోవాలి తండ్రి ప్రభావిత నీ తట్టు తిరగాలి తల్లి ప్రభా ఎంత కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రభావిత మరో విధంగా వాళ్ళు నేర్చుకోవాలి తండ్రి ప్రభావిక ఉండాలి తండ్రి ప్రభావ చేయాలి నాకే ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి రావచ్చు ప్రభావ మరి మీరు నేర్పించిన విధానము ప్రేమ కృపాదయ అలాంటి చూపి నేను ఇతరులకు వాక్యం ప్రకటించడానికి సాయం చేస్తా కోపం పడకుండా నిర్ణయి మార్గంలో నడవడానికి సాయం చేస్తాను అప్పగిస్తాం ఏ చూకరిస్తున్నామో మొదలు పెట్టుకుంటున్నాం తండ్రి మాట్లాడండి ఇసుకృష్ణ రామవరం దక్షణకు వచ్చిన దాకా సంపూర్ణంగా సమర్పించే బిడ్డలుగా తయారు చేయండి ప్రభా ఇ వందనాలు వాళ్ళ హృదయాలని వాక్ పంపించి వాళ్ళకు సత్యాన్ని అనుగ్రహించి చెప్పి జ్ఞానాన్ని దేండి ఏసు ప్రభానికి ఉండవాలైనా ఇంతమంది బంధకారు బాధల భేదల కష్టాలుంపడం దాకా ఇది ఏసుప్రభ మీరు సహాయం చేయడం వచ్చండి సర్వాధికారితో అయినా ఏసుక్రబా ఎంతమంది రోగాలతో పీడ పడుతున్నారు క్రబా వైరస్ బలహీనతలను కొట్టివేయండి కార్యం జరిగించండి మీ స్వచ్ఛత దయచేసి దేవుడు ప్రభావిని వాకును పంపించగలకు స్వచ్ఛత దయచేసి జీవి ఆశీర్వదించండి యేసుక్రభ వాళ్ళే రక్షణ కోసం మీకు సహాయం చేయండి ఏసుక్రభ మీ గురుదేవుడికి చెప్పి జ్ఞానాన్ని దయచేయండి కుటుంబాలను సిద్ధపడాలా ప్రభావ ఏ కుటుంబం కూడా భూమిలో నిడబడానికి వీర్లేదు ఏసుక్రభ మీరు గొప్ప కార్య జరిగించి యేసుక్రబా రాజ్యాన్ని సిద్ధపరచండి భూమిదొప్ప అద్భుతం జరిగించి ఆచరికాలు జరిగింది కుటుంబాల నడిపించి ప్రతి ఒక్క బిడ్డ సాక్షిగా నిలబడి ప్రభా కృతజ్ఞత ఇచ్చిన దినం బట్టి ప్రభా లెక్కలు ఏం జరిగిన ప్రభా దేవాసూప్రభ మా ప్రాణాల ప్రభా దిన దినం పెట్టుకుని ప్రభావ నన్ను భద్రపరిచిన ప్రభావిత వందరాలైనా దేవా ఏసుప్రభ అదే విధంగా ప్రభా మరి వాక్యం చిట్టు కూడా ప్రభా మీరు మాతో మాట్లాడిన ప్రభావ వందరాని అయినా దేవా ఏసుప్రభ మాకు ఎన్ని శ్రమలు కలిగిన ప్రభా మరణం వదకు ప్రభా మరి నేను వదిలేక ప్రభా మరి ఎప్పటికీ కూడా ప్రభా నిన్ను గట్టి వక్క నేను జీవించాల ప్రభా దేవా ప్రభావం నమ్మకంగా జీవించాలి ప్రభా దేవా ప్రభా మరి ఋషు ప్రభా ఎన్నో విధాలుగా ప్రభావకు మోసం చేయడానికి ప్రభా కానీ ఏసుప్రభ ఇలాంటి మోసంలో మేము పడిపోవద్దు ప్రభా ఏపీ ప్రభావం మాకు శక్తిని జ్ఞానాన్ని దాయించిన ప్రధా వివేక జ్ఞానం కలిగినప్పుడు ఏదో మాకు అనుకూలతనైనా వైశ్వానికి వందరాలైనా దేవా ఏతుపవా చివరి వరకు ప్రభావ జీవ కిరీటం ఉచితంగా అన ఏ ప్రభావం నీ యొక్క జీవ కిరీటం పొందుకోదా ఏ ప్రభావం యొక్క కొత్త తేరు ప్రభావ మాకు కూడా రావాలి కదా ఏ ప్రభావం పెట్టుకున్న వైశ్వానికి లెక్కలను కొందరాలా పరిశుద్ధమైన సర్వాధికారుని పొందరాలు దేవా ఇదే విధంగా ప్రభావం లోకంలో ప్రభా ఎంతో మందికి తీటలు వచ్చిన వారు ప్రభావం వారి ప్రభావిత ఆహస్ ప్రభావం వారికి దాచున్నాయినా దేవాయ వాళ్ళు కూడా ప్రభావం వారి మనసు పొందాల రక్షించబడాలి ప్రభా ప్రతి ఒక్క ఆత్మ ప్రభా నీ చిన్నటికి రావాలైనా దేవాయకు ప్రభావ ఏ ఆత్మ కూడా రక్షించిపోవద్దు ప్రభా ప్రతి ఒక్క ఆత్మ కూడా ప్రభా దు ప్రభావ వారికి కాపాడండి ప్రభా రకరకాల రోగాలతో ప్రభావ ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభావ దేవా ఏతు ప్రభావం నేను చూపించిన ప్రత్యేక కళలలో కూడా ప్రభావం నెలవెట్టు అయినా దేవా ఏసు ప్రభావం మరి కట్టుకద్భా ఆహస్తాన్ని సంపూర్ణ స్వచ్ఛత వారికి దాయిచ్చిన ఏశానికి వంద దేవా ప్రభావం కూడా ప్రభావకు విజయం దాయిచ్చిన ప్రభా దేవాత ప్రభావం ప్రత్యేక దాంట్లోనే విజయం పొందుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి ప్రభా ఏ శక్తిని దాయించిన ప్రభా ఏ ప్రభావ మాకు ఇంకా మీద దేవా ఏతు ప్రభావం నన్ను అభిషేకించేవలు వాడుకున్నాయి ఏ ప్రభా ప్రభా నీ యొక్క చిన్న గుంపులో మేము ఉండాలి ప్రభా ఏ ప్రభా చిన్న పిల్లల మనస్తత్వం మాకు అనుగ్రహించిన ప్రభావ ఏ ప్రభా లోకంలో ఉన్నప్పుడు నీ లాంటి వినగానాలు మాకు అనుగ్రహించిన ప్రభా ఏసంగా సువార్త ప్రభా లోకం అంతా ప్రకటించిన ప్రభా ఏసు ప్రభా అలాగే ప్రభా నేను కూడా ప్రకటించాలి ప్రభా ఏసిన మా జీవితంలో మేము నెరవేర్చుకోవాలా ప్రాక్టీస్ చేయాలా ప్రభా ఏ ప్రభా ఏసు ప్రభా ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రభావ మేము నేను వాడుకో మేము ముందుకు వెళ్ళాలి ప్రభా ఏసు మాకు నేర్పించండి లేసుప్రభా అదేవిధంగా ప్రభా ఎంతో మంది ఉన్నారు ప్రభా నువ్వు తెలియని వారు ప్రభా వాడి కూడా ప్రభా నీ యొక్క సువాటు అందబడాలి ప్రభా లోకం అంతా కూడా ప్రభా నీ సువాటు అందబడాల ప్రభావ ప్రతి ఒక్క బిడ చేత నువ్వు మాట్లాడనైనా ఏసు ప్రభావ ప్రతి ఒక్క బిడ ప్రభా అన్ని విషయంలో ఏసీ ప్రభావ వారి కూడా ప్రభావం నువ్వు కలలిచ్చేట మాట్లాడ ప్రభా నువ్వే నిజమైన దేవుడు అని వాళ్ళు తెలియచ్చా ప్రభా వాళ్ళ ఆత్మ నేతలు సర్వాధికారి ఎవరి మీద కూడా ప్రభావారు ప్రభా కేవలం ప్రభా నీ మీద ప్రభా ఏసీ ప్రభా నీకు ప్రభా నీకే మహిమపడాలా ప్రభా ఏసీ ప్రభా నీ గొప్ప దేవని ప్రతి ఒక్క దిగా ప్రభా వాళ్ళ ఫుడ్ నువ్వు మాట్లాడినాయన ఏసీఆని భీమా ప్రభా జీవిధంగా ప్రభా అనాది బిడ్డలు ఉన్నారు ప్రభా వారి విషయంలో కూడా మేము సాధిస్తున్నాం ఏపీ ప్రభా చిన్న బిడ్డల ప్రభా వారికి ఏమి తెలియన వారిని మీరు ఆదరించిన ప్రభా వాని గుర ప్రభావిని వారి గుర ప్రభావిని యొక్క సత్యమైన సువార్త అందబడాల ప్రభా ఏ చిన్న బిడ్డల ప్రభా వాళ్ళ భవిష్యత్తుని మీరు ఆశీర్వాదం సైతం నింపండి ప్రభా ఏ ప్రభావ వాళ్ళు కూడా గొప్ప గొప్ప సేవకులు కావాలా ప్రభా వారి భవిష్యత్తులో ఆ విధంగా మీరు నెరవేర్చున్నాయి ఏవన్నైనా భీమాప్రభ మీరు ఇంకా ప్రభావ మాకు విడమైన మర్మాలు బయలుపరిచిన ప్రభావ మాకు తెలియచిన ప్రభావ ఏ ప్రభావ ఇంకా నేను ప్రాధాన్యత లో ఉండాలా వాక్యం ధ్యానించాలి ప్రభావ ఇంకా ముందుకు నేను వెళ్ళాలా ప్రభా ఏతి ప్రభా మరి మీరు మా చేపట్టి నడిపించిన ప్రభా ఏ ప్రభావ గొప్ప దేవుడ ప్రభా సర్వాధికారి నీకు ఏటి ప్రభావ ప్రతి ఒక్క వాక్యం ప్రభావీ ప్రభా మరి మేము ప్రాక్టీస్ చేయాలి ప్రభా ఏ దిగుర ప్రభావ మేము మర్చిపోకుండా మరి మాకు శక్తిని దయచిన ప్రభా మెమరి పవర్ నుంచి అనుగ్రహించిన ప్రభా ఏతు ప్రభా మరి మాలో ఉన్న ప్రతి ఒక్క పాప మరి చూట నుంచి విడిదల దయచేసి ఏతు ప్రభావ నూతనగా ప్రభా పరిశుద్ధతగా మాకు తయారుచిన మరి అదే విధంగా ఈ లోకంలో ప్రభా మరి తెలియని వారు మరి నిలువెచ్చగా ఉన్నారు అలాంటి వారి విషయంలో కూడా అలాంటి వారిని కూడా ప్రభాన్ని మార్చుకుడు ఏసు ప్రభా వాళ్ళు చేసుకోవాలి ప్రభా వాళ్ళలో ఉన్న గుడ్డితనం నుంచి వదిలేదు దయచేసి ప్రభా సత్యం అనేది వాళ్ళు చెయ్యాలి ప్రభా ఏసు అవకాశం ఇవ్వండి ప్రభా వారి మీద కనికరించండి ప్రభా ఏసు ప్రభా దయ కనికరం వారిపై చూపించని ప్రభా ఏ ప్రభా వాళ్ళ మీద ప్రభా నీ సన్నిధికి ప్రభావ గాలమేసుకుని లాక్కరండి ప్రభా ఏ వారి ప్రతి ఒక్క బిడగడ ప్రభా నీ సన్నిధి ఎక్కడికి వెళ్ళండి ప్రభా వాళ్ళు చేసుకోవాలి ప్రభా వాళ్ళ చదవాల ప్రభా ఆ యొక్క బైబుల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మలు వాళ్ళు తెలుసుకోవాలి ప్రభా యేసు ప్రభావ వాళ్ళు బైబిల్ చదవకుండా ప్రభా మరి ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్న ప్రభా అట్లా కాదు ప్రభా మరి వాళ్ళకి నువ్వు జ్ఞానం దయచే ప్రభా నీ యొక్క వాక్యం చదవాలని ప్రభావ వారికి నేను ప్రేరేపించను ప్రభా ఏమైనా పరిశుభ్ర సర్వాది సరే నీకే సోతుంది జీవా నా ప్రార్థన అని నీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభా ఏసు ప్రభా నా ప్రార్థనకి సమాధానం ఇస్తారని ఏసుకృష్ణ నామంగా అడిగి పెట్టుకున్నాం మెయిన్ ఆ మెయిన్ హలలియ మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికి వైరస్ బాధ్యతలకి మన గ్రూప్ లో ప్రతి ఒక్కరికి సదాకాలం తోడేగా ప్రెసిడల్స్తారు అందరికి ప్రెసిడ్రా మనోజ్ గారు ఉన్నాడా అందరూ ప్రెసిరాడన్నా ఓకే